కీర్తన సంఖ్య మూడు వందల ఆరు ఈతడు విష్ణుడు రిపులెక్కడ చొచ్చేరు మీరు చేతచక్రమెత్తనాడు శ్రీవేంకటేశుడు జలధులు చొచ్చిచొచ్చి తార ప్రతాపించినాడు చలమున పాతాళము సాధించినాడు దూరి ఒక్క కొలికి తెచ్చినాడు నిలిచి నిండి భేదించినాడు చేరి బ్రహ్మాండముత్తూటు చేసి తుచినాడు వీరుడైరాచమూకల వెదకినాడు ఘోరపుత్రికూటాతి కొండలు జయించినాడు వారించి చక్రవాళ పర్వతము దాటినాడు మట్టి దైత్యపురాల మర్మాలు విదళించినాడు చుట్టూ వేడెమున ఇంత శోధించినాడు ఇట్టే శ్రీవేంకటాద్రివై ఎక్కినవాడు రటుగా తన దాసుల రక్షించినాడు